ప్రైస్ లాడ్ సిస్టర్స్ బ్రదర్స్ అందరికి ఈ స్కైప్ ఆరాధనలో జాయిన్ అయి మీ అందరికి ప్రభు అయిన యేసు నామం పెరట నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను మనం ప్రార్థంతో యొక్క ఆరాధన స్టార్ట్ చేసుకుందాము మన మధ్యలో ఉన్న పరిశుద్ర బ్రదర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు మీరు స్టార్టింగ్ ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమా కనికరం కలిగిన ప్రేవ కృప కలిగిన మా ప్రభు జీవం కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు సర్వశక్తుడవు సర్వాధికారి సర్వకృపాని దైన మా తండ్రి ప్రభు ఆకాశ మహాకాశముల పట్టజాలని గొప్ప దేవుడు నిరంతరము ఆయన స్తోత్రారుడు పూజారుడైన దేవుడు నా ప్రభు యుగములకు సజీవుడైన దేవుడవు రాజులకు రాజువు ప్రభులకు ప్రభు మహోన్నతుడవు ఆశ్చర్యకరుడు అద్వితీయ దేవుడో ప్రభు మీకు స్తోత్రాల స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మా రక్షకుడు మా విమోచకుడు తండ్రి మీకు వంద నాలుగు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎంతగానో ప్రేమించిన దేవుడో ప్రభు మమ్మల్ని ప్రేమించిన అయినా మీరు తగ్గించుకొని ఆ పరలోకమును వీడినైనా ఈ లోకానికి నాయన రిక్తునిగా వచ్చిన దేవుడో ప్రభు మమ్మల్ని ధనవంతులనుగా ఐశ్వర్యవంతులనుగా పరిశుద్ధులుగా చేయడానికి తండ్రి మీరు నైనా ప్రభు దరిద్రులుగా మారినారు ప్రభు నా తండ్రి మమ్మల్ని ప్రేమించిన గొప్ప దేవుడు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ గడిచిన కాలం అంతే ప్రభావ నీ యొక్క ఉచితమైన కృపతో నీకు అపారమైనటువంటి ప్రేమ కనిక్రమలతో నీ వాత్సల్యంతో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ప్రభు కాచి కాపాడుతూ వందనాలు ఏ గతమైన మమ్మల్ని ప్రభావ ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకే మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ తండ్రి నేను సన్నిధి ఇక సాయంత్రకాల సమయంలో ప్రభా ఈ రీతిగా ఆన్లైన్లో తండ్రి మీ సన్నిధిలో చేరడానికి నా ప్రభా నీకు స్థుతించడానికి ప్రభావ మీ స్వరం వినడానికి మీకు మొరపెట్టుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మికు వేలాది వందనాలు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నైనా ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామని పుట్టేటప్పుడు ఉంటారు నా మా మధ్యలో మీరు దిగిరమ్మని ప్రార్థిస్తూ నా తండ్రి నాయన కూడా ప్రభావ మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం జరగిన ప్రారాధనలు అంతట్లోనూ మీరే తోడుగా ఉండండి ఆయన పాటల ద్వారా మా హింపొందండి వాక్యం ద్వారా ప్రవ్వ మాతో మాట్లాడండి నా తండ్రి నాయన మా ఆత్మీయ సరిచేయండి మీ వాక్యమే మా యొక్క వెలుగుకు నాయన మా యొక్క త్రోవకు వెలుగు ప్రవ్వ మా పాదములకు దీపము తండ్రి కాబట్టి ప్రభ నీ వాక్యంలో నా ప్రభావ సమస్తం ఉంది ప్రభావ నీ వాక్యం ద్వారా తండ్రి నైనా మేము సమస్త విషయాలు తెలుసుకున్నట్లు మా జీవితాన్ని సరిచేసుకుని ప్రభావ మీకు బహు దగ్గరగా ప్రీతికరమైన జీవితాన్ని నైనా మేము జీవించడానికి తండ్రి మీరు ఎక్కువ కొన్ని ప్రార్థిస్తున్నాను మా తండ్రి నైనా మేమంతా కూడా ప్రభావ నీ సన్నిధిలో ఉండాలా తండ్రి నేను నా నీ వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలా ప్రభావ మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాను వచ్చినందు బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ కావాల్సిన ప్రతి ఒక్కరిని నా ప్రభావ చేసే ప్రతి విజ్ఞాపనకు తండ్రి మీరే జవాబుందై చేయండి నేను ఇక్కడ మేము గడిపే ఈ సమయం అంతటిని ప్రభ మాకు మేలుకరంగా జీవనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాను దృష్టిని ప్రతి కార్యాన్ని లయపరచండి మీ కృపను మాకు అనుగ్రహించమని తండ్రి మీరే నేను తోడుగా ఉండమని మీ సన్నిధిని మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో సంతోషాన్ని ప్రభావ ఆనందాన్ని మాకు అనుగ్రహించమని మీకే స్థుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటే ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రేజ్లోడు బ్రదర్ అందరికీ ప్రేజ్లోడు ైజ్ ప్రభు మహిమ పరుస్తూ ఒక పాట పాడుకుందాము ప్రభుయేసు రక్ష నూ కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభుయేసు నారక్షకా సగో కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా అల్ఫాయూ నీవే మే గయ నీవే అల్ఫాయూ నీవే ఓ మే ప్రభు యేసు నా రక్షకా సగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రియుడైన ప్రియ మరచూచీ బహుదన్యడై ప్రియ ప్రభు నిన్ను నిమ్మో ప్రియ మరచూచీ బహుదన్యుడై ప్రియ ప్రభునిను చూడ నిమ్మో ప్రభూయేసు నక్షకా నగు కన్నులు నాకు నిరత నిన్ను చూడా లే చక్క చేసి నా నేత్రాలు తెరచి గ్రహకు నీ చూడనిమ్ము చక్క చేసి నా నేత్రాలు తెరచి గ్రహకు నని చూడనిమ్ము ప్రభు ప్రభుయేసో నక్షకా నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ఎరిగి ఎరిగినే చెడిపోతీ ఏసో నీ గాయాములో రేపితి రేపితి మోసా పొతిని నేను దృష్టి తోలగిని దాసోడని చూడని మోసా పోతిని నేను దృష్టితోలగి దాసూడని చూడనిమో ప్రభుయేసు రక్ష సగో కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ఎందారీ సుని వైపు చూచేదరో పొందేదారు వెగునీ ముఖమునా ఎందారి సుని వైపు చూచేదరో పొందే ముఖమునా సంధీయం బోలేక సంతోషించు ముందుకు నేను పరుగే తెదాను సంధీయం బోలేక సంతోషించు ముందుకు పరుగే తెదారు ప్రభుయేసు నక్షక కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా విశ్వాసకర్త యేసు ప్రభు కొనసాగించు వాడ యేసు ప్రభు ప్రభు వినముతో నేను నీ వైపు చూచుచు విసుగా కరుగే తేర్పు వినయాముతో నేను నీ వైపు చూచుచు విసు విసుగా కరుగే తనేర్పు యేసు ప్రభుయేసు నారక్షకా నొసూ కన్నులో నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభుయేసు నారక్షకా నొసో కన్నులో నాకు నిరతమునే నిన్ను చూడా కంటికి కనబడనీ వెన్నయో చెవి కీ వినా పడని విన్ని కంటికి కనబడని వె చెవి కీ వినా హృదయ గోచరమో కానివ్ సిద్ధ నాకై హృదయా గోచరము కానీ విన్నీయో సిద్ధ పరచతీవ నాకై ప్రభూయసు నారక్ష నాకు నిరతీ అల్వాయు మే గయని నాకు నిరతాము నిన్ను చూడా థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్లాడ్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లాడ్ అన్న జానన్న ప్రైజ్లాడ్ అన్న యాభై ఒకటి పదహారు నుంచి చూసుకున్నాం ఫస్ట్ చేస్తుందని మాట్లాడే సత్ర ఎవరేష్ సిద్ధపరచు లాగా మీరు మాకు సాయం వచ్చేయండి ముఖ్యంగా దేవా ఇది మా జీతం అవలంబుకోవాలా ఇది మా జీతం ప్రాక్టీస్ చేసుకోవాలా మా జీతం దీన్ని ఇన్ని గురించి వేసుకొని మీరే మాకు సైన్యం వచ్చేసి దీన్ని ఎవరు సిద్ధపరుచుకుని విడగల వచ్చేయండి వేసిన ప్రాసెస్ చూడండి దావేది మహారాజు అల్పణి అడుగుతున్నాడు కదా ఏమని అడుగుతున్నాడు నువ్వు బలి కావు కోరిన ఏడల నేను దానబలిని నీకు ఇష్టమై అర్పించదు కదా కదా ఏమంటుంది కదా నువ్వు బలి కోరువాడవు కావు కోరిన ఏడలా అర్పించదు దానబలిని ఇష్టం అనేది కాదు కదా ఇక్కడ అడుగుతుంది మరి ఆయన సృష్టి ఇక్కడ నువ్వు చదువు తిరిగి చూడండి విరిగిన మనసు దేవనికైనా కదా ఇక్కడ విరిగిన మనసులో విరిగిన నలిగిన మనుషులు ఆయనకు కావాల్సినవి ఎంతమందిని రక్షించుకున్నాం ఎంతమందికి స్వార్థున్నాం ఎంతమంది మారుతున్నారు అనేది ముఖ్యంగా మారుస్తున్నాం ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం ఏ విధంగా మొర పెడుతున్నాం ఏ విధంగా మనము విజ్ఞాపన చేస్తున్నాం కదా ఇక ఏం కావాలంటున్నా ఏం కావాలంటే విరిగిన మనసు ఆయన కావాలంట విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అంటే ఉందా ఇక్కడ మనసే నాకు నాకు డబ్బులు కాదు పేరు విరిగిన మనుషులే మనుషులే రక్షణ ఎనిమిది రక్షణ కావాల రక్షణ మన ఇలాంటి స్వభావం కాకుండా ఆయన ఎట్లా కోరిక మనుషులు ఎవరైతే ఎవరైతే వాళ్ళకి స్వార్థాలు కదాగా కావాలంటే మనకి ఏవిష ఉన్నా ఏ పలి తెలుసు అన్నిటికీ అన్నిటినీ అర్థం చేసేసుకొని ఎదిగిన మనుషులు నలిన మనుషులు కష్టందో ఎవరితోగా ఉందో వాళ్ళని ఇష్టపడతారండి ఆయన ఇక్కడ మళ్ళీ చూడండి అన్నిటి తాడని చేస్తే బాధతోటి తాడని చేస్తే దేవుడు అంట ఎందుకు ఆలస్యం చేస్తాడు బాధతో చేస్తున్నావు కాబట్టి నువ్వు అదే మంచిగా గ్రహాంశ విని మంచిగా ఎట్లా అంటే నువ్వు అన్ని రెడీ చేసుకొని తృప్తిగా రెడీ చేసుకొని నువ్వు దేవుని మీద ఎందుకు నీకు బాధ విలువ తెలియకపోయా ఆకలి విలువ తెలియకపోయా నష్ట విలువలేకపోయా ఎట్లా అదే అంటున్నా నేనే నేను ఇట్లా ఉన్నాను మీరు ఎట్లా ఉండాలి అంటారు కదా ఇప్పుడు దేవాలి పోలికలు నాకు రావాలా ఈ గుణగలు రావాలంటే అది ప్రార్థన చేస్తేనే కాదు అది మనం జీతాలు నెరవేర్చుకోవాలి అదేమంట దాన్ని మన జీవితంలో పని లేకపోతే వేస్ట్ కదా అవలంబించుకోవాలి అవలంబించుకో మన జీతంలో దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే మన జీవితం అది ఫలిస్తుంది కదా ఆయన ఇష్టమైన బలి ఏ అంటే విరిగిన మనుషులే కదా వాళ్ళు తా చేస్తారు తొందరగా వింటా అంటున్నారు కన్నీ ఉపాసనా కన్నీటి పడదనా ఎవరైతే నశించిపో వాళ్ళ కోసం బాధతో ఉన్న వాళ్ళ కోసం స్వార్త చెప్పారు మంచిగా ఆరామ్స్ ఉన్న వాళ్ళకి మంచిగా వాళ్ళ కోసం చెప్పలేరు నష్టాలతోటి వాళ్ళకి పొందగా అర్థమవుతుంది ఏదైనా సరే విషయంలో చెప్తే వాడు ఇంటే నాకేం చెప్తున్నాడు ఆల్రెడీ మంచిగా ఉన్నా నేను నాకు ఎవరైనా సరే కష్టం నష్టం అన్ని చూసి ఉండాలంటాడు ఆయన ఏ వచ్చిన పిలుపులో ఉంటుంది కదా పిలిపు నాలుగు కదా ఎలా ఆనందించారు ఎప్పుడైనా సరే రోగం వచ్చినా ఆనందించాలా నువ్వు మనిషి ఉన్నా సరే ఆనందించమంటున్నాడు ఆయన కదా ఏమంటున్నావు ఎవరైతే విరిగిన తోటి పాలన చేస్తారో ఎవరైతే రోగంతో పాలన చేస్తాడు ముఖ్యంగా ఆయన స్వీకరించాలా మనుషులు ఏ పాటికి ఆధారం చేసుకుంటుంది మనుషులను ఆధారం చేసుకుంటే అసలు పనికి రానే మనుషులు చూసుకోవాలి అని ఆధారం చేసుకోవడం మనకు దేవిని చూసుకుంటే చేయాలా మనం దేవుని చూసుకుంటే దానికి తొందరగా రిజల్ట్ వస్తుంది లేకపోతే పలిదం రానే రాదు అసలు డెబ్బై రెండు మూడు రెండు మూడు మేలు అంటే కీడీ చేయటో కదా చూడండి నువ్వు మేల్ చేస్తున్నావా కీడీ చేస్తున్నావా వేలు పలుకుతున్నావు అబద్ధం ఏం చేస్తున్నావు అది మనమే చూసుకోవాలా కలిసా మనల్ని మనమే సరి చేసుకోవాలి కదా వేలు కంటే చీడు నీతి పలుకుట కంటే అబద్ధము ఇష్టం అంట కదా నీకేమి నేను అడుగుతుండు మన మనల్ని అడుగుతుండు నీకేమి ఇష్టం మీరేం నీ ఏం ఏ మన మీకు మీకు ఏ కోరికలు కావాలి ఏం అబద్ధం పలుకుతురా మీరు సత్యం పలుకుతురా అబద్ధం ప్రకటిస్తున్నారా సత్యం ప్రకటిస్తురా మనం అందరం సత్యమే ప్రకటిస్తున్నాం కదా ఎవరైతే అబద్ధం ప్రకటిస్తురారో ఎప్పటికన్నా మోసం తెలుసా అందుకే మీరు ఏం పలుకుతుర్రో మీరు కరెక్ట్ మీరు చూసుకుని కరెక్ట్ మీరు మీ జీవితంలో తెచ్చుకొని ఇతరులకు చెప్పండి కదా సమస్య ఉందనుకోండి సమస్య వస్తాయి ఎట్లా నేను నాకు సమస్య పోయిందని పోతున్నాయి కదా చెప్పగలిగి పోయినా పోకపోయినా పోయిందని చెప్పమంటుండే ఆయన అదే మార్కులు ఉంటారు కదా ఏమైనా ఉంటుంది ప్రార్థన చేసినప్పుడల్లా ఏమైనా అడుగుతున్నారు అవన్నీ పొందామని నమ్మంటుండే ఆయన ఏమన్నా ప్రార్థన చేసినాము ఏమైనా దగ్గర మొపెడతాం అవన్నీ దగ్గరికి వచ్చినాయి అని నమ్ము అప్పుడే అవి నీకు నెరవేరుస్తాయి అవన్నీ అప్పుడే నీ దగ్గరికి వస్తాయి నువ్వు విశ్వాసం పెట్టకపోతే అవి రాని రావంటున్నాయని అది అన్నీ ఇప్పుడు నాకు రోగం వచ్చింది అనుకో సపోజ్ నాకు నాకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో అది పోయిందని మీకు చెప్పాలని పోయిందని మీకు సాక్ష్యం ఇవ్వాలి అప్పుడే దానికి విలువ వస్తా అది పోగమైన సరే పోయిందంటుండు అని దేనికి కనికరం వస్తుంది తెలుసా అందుకే మీరు ప్రార్థన చేస్తున్నారు మీరు కదా పోయినా నమ్మండి ఫస్ట్ అంటున్నారు నమ్మితేనే అది కలుగుతుంది కదా నమ్మాలా ఫస్ట్ నమ్మి నమ్మిక విశ్వాసం పెడితేనే ఏదైనా కదా అని మరి విరిగిన మనుషులు ఆయనకి ఇష్టం అంట బలు ఆయనకి ఇష్టం లేదంటే ఇంకోటి మనకి ఈడీ చేస్తున్నావా అబద్ధం ప్రకటిస్తున్నామా మనం సత్యం ప్రకటిస్తున్నామా ఇంతమంది అబద్ధం చెప్తే చాలా మంది గుంపులు వస్తారేమో కానీ అది నిజమే తెలిస్తే నశించిపోతారు ఎంతమంది నలకని వెళ్ళిపోతారు కదా మన జీవితంలో అదే జరిగింది మాకు అయితే ఇంచు నాలుగు కూడా మొత్తం నన్ను ఊరు మొత్తం నన్ను మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కరు కూడా నాతో మాట్లాడలేదు ఇంచుమించు ఒక పది సంవత్సరాలు నాతో మాట్లాడలేదు వాళ్ళతో నీ సపరేట్ అయినందుకు నువ్వు చేసేది అబద్ధం అని చెప్పేసి నాకు విరోధంగా ఇప్పుడు నేను వాళ్ళకు నేను దూరం అయినందుకు నువ్వు చేసేది అబద్ధం నాకు రివర్స్ సైడ్ అలా ఊర్లా ఒక్కనొక సైడ్ ఒక నిమిషం అందరూ మొత్తం వచ్చేసి అందరూ ఒక సైడ్ అయిపోయారు అట్లా అయిపోయిన అయినా కానీ మనం దేవుని విడిచిపెట్టలేము తెలుసా ఇప్పుడు మొత్తం మంది అయిపోయినాం అదే అర్జున్ అలా నేను ఇంకో సిస్టర్ ఇంకో ముగ్గురమే ఉండవు స్టార్టింగ్ లా మనకి తర్వాత వచ్చిందో ఎప్పుడైతే భేదాలు వచ్చినాయో అయితే సరే దాని ముఖ్యంగా అబద్ధం ప్రకటించడానికి అసలే వీల్లేదు సత్యం ప్రకటించామని ఉంటే సత్యం ప్రకటిస్తే ఉన్నవాళ్ళు ఉంటారు ఆ ఉన్న వాళ్ళు లాస్ట్ ఫస్ట్ ఎంతమంది ఉండి మనము ఇప్పుడు చూడండి ఎంతమంది మొత్తం మంది అబద్ధం పలుకుతున్నామా కీడు పలుకుతున్నామా చూసుకోవాలంటది కదా అదే కీర్తనలు యాభై మూడు నాలుగు దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు చూడండి ప్రారంభ చేయకుండా ఏం చేయలేదు ప్రారంభ చేస్తే ఏదైనా సాధ్యమంటుండే తెలుసా ఇంకా ముందు ఉంటది ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసినాము నువ్వు ఏం చేయాలి స్టార్ట్ ఏదైతే పని స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలా నువ్వు ఆహారం పెట్టుకోవచ్చు సరే ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆయనకి ప్రిపరేషన్స్ చేయాలి నీ నీ ప్రవర్తన మొత్తం ఆధిపత్యం అంతా ఆయనకేయాలి పెత్తనం మొత్తం ఎక్స్ప్రో చేయాలా మనం మన పెత్తనం ఎన్నే పనికిరాదు తెలుసా ఇంత మనుషుల ప్రయాసం అంట పెడదామంటది ఎప్పటికన్నా పెడదాం కదా తెలుసా నేను అప్పుడు ఇప్పుడు మనం ఒకటేది ఒకటేది ఉండాలి మనం ఎప్పుడైనా సరే నేను అప్పుడు ఎట్లా ఉన్నావు ఇప్పుడు ఊరందరూ విలువేస్తే అది ఊరు ఫ్రెండ్స్ మొత్తం మాట్లాడకపోతే నాకు దేవుడు ఉండి దేవుడు రావాలనుకున్నాను నేను తెలుసా అసలుంటిది ఇప్పుడు చూడు అందరం మస్తు గ్యాదర్ అయిపోయాను ఫస్ట్ ఫ్రెండ్స్ లేదు మా మమ్మీ చనిపోతే కూడా రాలే తెలుసా వాళ్ళు డాడీ చనిపోతే కూడా రాలే తెలుసా వాళ్ళు ఎందుకంటే నువ్వు తప్పుడు పోతే వెళ్ళిపోయినావు వాళ్ళు తప్పు కాబట్టి నీకు ఇట్లా జరుగుతున్నాను మొత్తం ఎలా దేవుడు చేసుకుంటానండి చేసుకుంటే స్టార్ట్ చేస్తాను దేవుడు ఇంతవరకు దేవుడు అన్నాడు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని తెగులు వచ్చినా తెగులు పెద్ద వాళ్ళ జీవితంలో నెరవేర్చుకుంటారో ఎవరైతే ఎందుకు ఆయన కాబట్టి ఆయన కాబట్టి లేదా ప్రాణం చేసినప్పుడు ఆధిపత్యం మొత్తం ఆయన స్టార్ట్ చేయము లేదా కింద మంచి ఉంటుంది కదా ఇది నెక్స్ట్ యాభై నాలుగు ఆరు దానికి కదా ఈయన నామం మే ఎంటుందంట ఉత్తమం అంట గొప్పది కదా మనకి ఎప్పుడు మనకు వచ్చిన ఎందుకంటే ఇలాగ టైం వస్తుంది అట్లా ఉండేది కాదు ఎప్పటికున్నా నీకు జరగకపోతే టైం నువ్వు అందుకుంటున్నావా నువ్వు వాడు ముఖ్యంగా టైం లేదా ఎట్లా పెడుతున్నావు ఏ విధంగా సంఘాల కోసం ఆట ఆడుతున్నావాదవుతామా కదా ఎప్పుడు మనం ఉండాలా ఎప్పుడైనా సృష్టిస్తూనే ఉండాలా ఇప్పుడు ఇక్కడ యాభై ఐదు యాభై ఐదు పదిహేడు ఇక్కడ ఎప్పుడు ప్రాణం చేస్తున్నావు సాయం ఉదయనా దాని పొరపెట్టుకుందాం చూడండి ఎప్పుడంట ఇక్కడ సాయంకాల ఉదయం చేస్తుంది సరే ఎప్పుడు అట్లా గడుపుతాని సన్నిధి కనిపిస్తుంది ప్రాణాలు గడుపుతూనే మీరు మాట్లాడు వాకింగ్ పాటలు పాడుకుంటే దాని సంబంధించిన ఇక్కడ చూడండి మేము కలెక్టేట్గా మాట్లాడుతుంది ఇక్కడ సాయంకాల ఉదయం మద్యం అంట మూడు సార్లు ప్రాణం ఇక్కడ మూడు సార్లు మొరపెడుతున్నాడు ఏదైనా సార్ కావాలని మనము అడుక్కో మనం చేయమేనని బతిడుకో భోజనాడుకోవీ అవసరం ఎట్లా ఆడటం దేని దగ్గర ఇతర అవసరాలట్లా మొరపెట్టమంటుండే ఆయన తెలుసు వస్తే అరే దిబా కిందట మొత్తం ఇప్పుడు ఇప్పుడు పర్వాలేదన్నా ఏం లేదు ఇక్కడ మూడు సార్లు చేస్తుంటానికి మరి ఎట్లా మోపెడతాం మనం ఎప్పుడు సార్ అది మో పెట్టి మనకే మంచిది మనకే మంచిది తెలుసు ఎందుకంటే ఆయన సత్యాలు చూడగలుగుతాం కదా పాడన పాడన చేస్తే తొందరగా చూడండి ఇక్కడ రాయబడ్డది మూడు అయినా మూడు సార్లు మూడు సార్ మూడు సార్లు చేస్తున్నావు అదే మూడు సార్లు అంటే మూడు సార్లు ఎప్పుడు అని అంటే నువ్వు ఉంటా మధ్యాహ్నం ఉదయం అంటారు ఆయంకాలం ఉదయం మధ్యాహ్నం మూడు సార్లు ఇక్కడ రాయబడ్డది కదా హలోముక్యం యాభై ఐదు పదిహేడు సాయంకాలం ఉదయం మధ్యాహ్నం ధ్యానించురపెట్టు మొరపెట్టుకుందు ఆయన మధ్యాహ్నం సాయంకాలం ఉదయం మూడు సార్లు మూడు సార్లు పాడలు ఇస్తాం కన్నా నువ్వు బయటకు వెళ్ళాలి పాడలు చేయకుండా నువ్వు ఏం చేయలేదు కదా ఏమంటారు ఇక పంతొమ్మిది చదువు ఒకసారి పురాతన భయపడి వారికి ఉత్తరం ఇచ్చారు చూడండి మార మనసు లేకపోయినా ఉత్తరం ఇచ్చా అంటున్నాయన భయపడి ఆయన సముద్రం మొర పెట్టుకుంటాయి ఏం కావాలంట నీరుదయం కావాలంట ఎట్లా కావాలా నువ్వు ఇంత భయంతో చేస్తున్నావు ప్రార్థన ఇంత శ్రద్ధతోటి చేస్తున్నావు కదా మనకి ఇక్కడ గుర్తు చేస్తా ఉండు కదా మూడు సార్లు ఇక్కడ మనం గుర్తు చేస్తా ఉండు మూడు కనీసం మూడు సార్లు అనేది సన్నిధిలో గడపాలంట కదా అప్పుడే ఏమైనా నీకు జరగలుగుతాయి తెలుగు కోసం వార్త ఐదు కోస ఐదు ఐదు అధ్యాయం రోజు నుంచి చూసుకుందాం మనం ఇక్కడ దావై ఐదు మన రోజు మూడు సార్లు ప్రార్థన చేసి ఇక్కడ డైరెక్ట్ వేసుకోవడం మాట్లాడుతున్నావు మనతోటి చూడండి ప్రార్థన చేయటకు చూడండి ఆపి ఇక్కడ ఆయన చూడండి ప్రార్థన చేయ నీకు ఎక్కడ వెళ్ళ అరణ్యంలోకి వెళ్ళిందంట అరణ్యంలో మనుషులు ఉంటారా ఎవరు ఉంటారు చెట్లు కొండలు గుట్టలు జాల జులు ఉంటాయి కదా మనుషులు ఎవరైనా చూస్తారు ఆయన మనుషులు చూడరు కదా చూడండి అరణ్యంలోకి వెళ్ళి అని అంటారు ఏం చేస్తున్నట్టేండి మొరుపెడుతున్నట్ట ఏం కావాలి ఫస్ట్ నువ్వు బయటకు వెళ్ళాలంటే ప్రార్థన చేయాలి ఫస్ట్ నిశక్తి పొందుకుంటేనే నీకు ఏమని ఫస్ట్ చేయమంటున్నాం ఫస్ట్ ఇక్కడ నువ్వు ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళాలి ఇక్కడ చూడండి అయినా పద ప్రార్థన చేసినా కానీ పదలా బయటికి వెళ్ళండి చూసింటా బయట కనిపిస్తా చూడండి ఎక్కడెక్కడ సేవ చేసిండు ఎక్కడ స్వస్సంగా చేసిండు ఆయన చూడండి ఏకాంతంగా ప్రారంభ చేసిండ ఏకాంతంగా పోయి ఎవరు లేని చోట ఎవరు చూడని చోట చేసిండంట మనం ఎట్లా చేస్తున్నాం మనం చర్చిలు చూసినప్పుడు చేస్తున్నామా చర్చిలో ఉన్నప్పుడు వాకింగ్ వెళ్తున్నామా బయట మరి ఇంటికి వెళ్ళినా చేస్తున్నామా ఇంట్లో కూడా ప్రార్థన చేస్తున్నామా అది మన జీవితంలో మనమే నిర్ణయించుకోవాలి ఎవరు పోటీ ఎవరు ఎవరి దానికి మనకి వేయం చేయరు నువ్వు ఎంత నువ్వు దేవస్థానం గడిపితే అంత పైకి వస్తామంటాడు బోధించుండగా దేశంలో ప్రతి గ్రామం నుండి వచ్చిన పరిశీలన ధర్మశాస్త్రోపదేశంలో చూడండి స్వస్థపరిచినట్టు ప్రభు శక్తి ఆయనకు అనుగ్రహించబడ్డది నైటే చూసుకున్నాం దానికి వెళ్ళాలి కదా దానికి లేడు అధ్యయంలో చూసుకున్నాం కదా ఆయన ఆల్రెడీ అన్ని ప్రభుత్వాలు ఇచ్చేసింది కదా ఆయన ప్రభుత్వం తరతరాలు ఉంటుంది తెలుసా ఇక్కడ ప్రారంభ చేసినాక పవర్ ముందుకున్నాకనే బయటికి వెళ్ళింది సేవకి ఎక్కడెక్కడ గల ఎరసరీ నుంచి అంట అంతా మొత్తం అందరూ వచ్చినారు ఆయన దగ్గర చేసుకుంటే పోతుండడు అస్వస్థత చేసుకుంటే పోతుండండి వాళ్ళకి వారిని చేయకుండా ఏం చేయలేదు తెలుసా పరం చేయకుండా ఏం పొందుకోలేదు కదా చదవమా ఆయన వారి విశ్వాసం చూసి మనుషుడా చూడండి ఇక్కడ సేవ చేసుకుంటూ వెళ్తుండో ఒక మనుషుడు వచ్చాయి ఆయన తెలుసు మనకు అది పక్షగా ఇవాళ తెలుసు పాపముల వల్ల రోగం వస్తుంది ఇక్కడ లేదా పాపముల వల్ల రోగం వస్తుంది కదా నీ పాపం చెప్పబడి అని చెప్పేసి అంటే పాపం చెప్పబోడా అంటే రోగం అయింది ఆడ రోగం ఎట్లా వస్తుందంటే పాపం చేసి వస్తుంది అంటున్నాడు నీ పాపం చెప్పకుండా ఉండే చెప్పగా వాడు ఏం చేసిండ్రుల చే చూసిన మనం ఎలా అన్ని విడుదల ఉంటాయి కదా అన్ని అధికారాలు చేసి ఆయన మనిషి ఒక వారికి అన్ని అధికారులు ఇవ్వబడి రాయబట్ట మళ్ళీ ఆయన క్వశ్చన్ వేస్తున్నారు మళ్ళా ఈయనకి ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందని ఈయనకి పవర్స్ ఎక్కడి నుంచి వచ్చిందా మళ్ళీ ఆయన క్వశ్చన్ ఇస్తారు ఆయన కింద చూడు ఎట్లా ఆస్ ఇస్తుంది వాళ్ళకి ఆలోచన చూడండి ఇక్కడ ఆయన వీళ్ళు మాట్లాడు కానీ మనిషితో చెప్పాలి మీ హృదయంలో ఏముందో నా హృదయంలో ఏముందో ఆల్రెడీ గ్రహిస్తానంట ఆలోచనలు ఎరిగి మీరు మీరు హృదయంలో ఏమి ఆలోచించున్నారు చూసిరా ఇక్కడ వాళ్ళ మనసులో ఏమను అక్కడ కానీ బయటకు చెప్పాలని మళ్ళీ బయటకి తీసాలని వాళ్ళ నోట్లతో వాళ్ళతో మాట్లాడేట్టు చేశాడు ఆయన మన మనసులో ఏమి ఉందో మన ఊరికి ఎట్లున్నాయో మనం ఎవరికి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తాము ఏ మనిషికి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తాం ఎవరు వాకింగ్ చెప్తే ఎవరిలాగా స్వీకరిస్తాం ఎవరు పాట పాడితే ఎవరిలాగా స్వీకరిస్తాం ఎవరు పాట చేస్తే ఇంకోలాగా స్వీకరిస్తాం లేదు అన్ని గుణగణాలు కలిగినా ఈశ్వరూపం మనం నమ్మినప్పుడు ఆయన మనం అందరం ఒకటే తర్వాత స్వీకరించి మన వృద్ధి ఎట్లుందో నా ఆలోచన ఎట్లున్నాయా మనం చేయాల్సిన అవసరం ఇంకా నువ్వు అందంలో కూర్చొని చెప్పకపోయినా నీ అంశం ఏందో అని నిలిచిపోతుంది ఆడ జస్ట్ నువ్వు సన్నిధిలో మొరపెట్టేసి నీ అంశం పోతుంది అక్కడ తీసేస్తారు దాన్ని నీకు కోరికలు ఏమో నెరవేరుస్తారు హృదయంలో ఏమనుకుంటున్నావు నేను నా హృదయంలో ఏమనుకుంటున్నావు ఆయన గెలిచిపోతుంది చూడండి ఇక్కడ రాయబడ్డది మీరు హృదయంలో ఏం ఆలోచించుకుంటురు మీరేం ప్రకటిస్తురు మీరేం చేస్తురు మీరేం ఆలోచన చేస్తురు ఎవరిని ఎట్లా స్వీకరిస్తురు అని ఇక్కడ రాయబడుతుంది కదా మనం గుర్తు చేస్తా ఉండే మళ్ళీ నీ పాపములు చూడండి ఆయనకు అధికారం ఇవ్వబడ్డది ఏమన్నా స్వస్థత చేయగలిగాడు అధికారం ఈయనకిచ్చేసిన మొత్తము ఇల్లు మళ్ళీ అడుగుతున్నాయన మళ్ళా సులభమే ఎందుకంటే సృష్టికర్త ఆయన కదా ఆయనకు అన్ని అధికారాలు ఆయన అదే అధికారం మీకు నాకు ఇస్తున్నాడు మొడపెడితే మనకు కూడా ఇస్తుంటుడు మన కూడా లోబడితే అన్ని అంటుడు సృష్టిలకు అన్ని మళ్ళీ అలా ఇంగ్లీష్ విశ్వాసం బుడగొట్టేసుకోరు అయ్యా ఇది దయ్యం మనకు పోతలేమంటే గురకతనం వల్ల ఎంత కాలం మీతో ఉంటా అంటున్నారు ఎందుకు ఫస్ట్ అనుభవించాలి ఫస్ట్ చేసి నెక్స్ట్ మళ్ళీ కూడా తీసుకురాలు విశ్వాసం చాలా ఉంది విశ్వాసం ఎప్పటికైనా సరే తర్వాత పెరుగుతూనే ఉండాలి కానీ తగ్గింది అనుకోరు మళ్ళీ మనం కూడా క్షణాల్సి వస్తుంది మనకు కూడా సమస్యలు వస్తాయి మనం ఎవరి దగ్గరకు పోవాల్సి వస్తుంది ఎవరు వస్తే ఎవరి దగ్గరికి పోవాల్సి నువ్వు అక్కడ కూర్చొని మొరపెట్టు ఆయన అరగంట కూర్చొని మొరపెట్టిండు శక్తి పొందుకున్న దేవుని కదా ఆల్రెడీ శక్తి ఎగ్జాంపుల్ చెప్తున్నా మనం ఇలా చేయండి ప్రార్థన మీరు ఇట్లా చేస్తారు మీకు కలుగుతుంది మీలు కదా అయితే పాపం చూసుటకు రెండు మీదండి అధికారం ఇవ్వబడ్డదని మేము తెచ్చుకోవాలి ఎక్కడ రాయబడ్డది దానికి రాయబడ్డది కదా ఆల్రెడీ చెప్పిన అధికారం నేను ఇస్తున్నా చెప్పేసి కదా ఇలాగే సరే సర్దికే పరిచేయాలండి ఎవరు నేను పరిచయం చేసేవాళ్ళ తెలుసా ఆయనకి రిగోర్స్ అయితే రాదు వాక్యం గ్రహించలేకపోతే ఇప్పుడు క్వశ్చన్లు ఎట్లా వేస్తారు మనకి ఎక్కడుందా వాక్యం చూపి మాకు ఎక్కడుందా వాక్యం మాట చూపి ఎట్లా క్వశ్చన్లు వేస్తారు కొంతమంది అట్లేదు సరిగినటువంటి వాళ్ళకి అర్థం కాకపోయినా క్వశ్చన్లు వస్తారు ఒక వాళ్ళే సదిక్రియలు పరిచయం అన్ని లేని వాళ్ళు ఆయన సన్నిధులకు నమ్మిన వాళ్ళ కోసం మీ ముచ్చట్లు తెలుసా నమ్మిన వాళ్ళ కోసం ఈ మాటలన్నీ నమ్మిన వాళ్ళు ఆయన క్వశ్చన్స్ చేస్తుంటాయి మళ్ళీ ఎలా మీరు చదివిరు కదా గుర్తు లేదా అంటున్నాయి ఆయన మీరు మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోరు కదా అందరికీ మీకు గుర్తు లేదా కదా అన్ని క్వశ్చన్లు రారు నీ దగ్గరికి నమ్మక దేవుడు బిడ్డల క్వశ్చన్ లేనికోసం తెలుసా ఎక్కడున్న వాళ్ళకి మనం చూపెట్టి వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి తెలుస్తుంది కదా నేను చదువుతూ నాకు తెలుస్తుంది నేను క్వశ్చన్ చేయాల్సి ఇప్పుడు ఎటువంటి క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు నాకు నేను చదువుకుంటే నాకు తెలుస్తుంది నేను చదువుకుంటే దేవునా సన్నిధిలో సన్నిధిలో మొర పెట్టుకుంటే నా రోజు ముందు నా సమస్య పోతుంది ఎంతకాలం ఎంతకాలం చేస్తారు పెడతారు మనకు కూడా మనకు కూడా టైం మనకు కూడా ఉరిక మనం కూడా సన్నిధిలో పెడితేనే కదా మనకు విలువ వచ్చేది ఆ విలువలో ఉన్న మహిమ మనకు వచ్చేది ఆ సన్నిధిలో మనకు కడుతున్నాయి కదా మనకి ఏమన్నా దొరికే అనుభవం దొరికేది కదా ప్రతి మన మాట్లాడాలంటే అలవాటు చేసుకోవాలి తెలంగాణ మొత్తం క్యారెక్టర్ మొత్తం మనకు వచ్చేలా రావాలి ఎవరు చెప్పినా ఒకటేలాగా స్వీకరించు ఎవరు చెప్పినా ఒకటేలాగా ఏమని వచ్చినా నువ్వు నమ్ము నమ్ము అక్కడ చూపిస్తూ అనుకుంటున్నా ఇష్టం అంట విద్యం స్వీకరించలేకపోతే వాక్యం చెప్పారనుకో ఆ వాక్యాలకువం ఆత్మ ఆత్మతో మాట్లాడే వాక్యాలు స్వీకారం చేస్తే మన జీవితాలు నెరవేర్తే ఇతర జీవితాలను నెరవేర్చి మనం ముందుకెళ్ళి చెప్పగలుగుతాం నాకు అప్పు ఉంది ఆపు చెప్పగలుగుతాం అరే ఆపు అయింది ఇట్లా నేను పాఠం చేసిన దేవుడు ఆ సాక్ష్యం ఎన్నిసార్లు చేయలేండి మా చెల్లి పెళ్లి చేసినా అయిపోయింది ఒక సంవత్సరంలో నాలుగు లక్షలు అప్పు తీసేసినని చెప్తాను నేను సాక్షి ఎన్నిసార్లు నా జీవితం అప్పు పోయింది కాబట్టి నేను చెప్పినా మీకు నేను స్వస్థ పడితే నాకు రోగం పోతున్నాయి కదా లాస్ట్ టైం అన్న వచ్చి ఇక్కడే మనకు చెప్పినప్పుడు నీకు నడు నొప్పు ఉంటే నడు నొప్పి అది నీకు కదా ఇతరులకు చెప్పే కరెక్టే కదా మనకున్న సమస్యలు పోతున్నాయి మనం ఇతరులకు చెప్పగలుగుతాం ఎట్లా పోతే సమస్యలు ఆయన సంధ్యలో కూర్చొని బుర పెట్టాల గంటలు గంటలు ఉదయకాలం అంట సాయంకాలం అంట మధ్యాహ్నం అంట మూడు టైంలు ప్రారంభం చేయండి మీరు మూడు టైంలు పెట్టండి మనకి ముట ఎప్పటి నుంచో అన్న మనకి ఈ వచ్చి ఎక్కడి నుంచో మనకు వస్తానండి మన దగ్గరికి ఎవరు స్వీకరించుకుంటారు దీన్ని ఈ మాటని ఎవరు చేస్తారు ప్రార్థన అది అంతా ఆయన చిత్తం ఆయన తెలుసు ఎవరు ఎక్కడెక్కడ మోసం చేస్తున్నారు ఎవరు పొజిషన్ ఉన్నారో అన్ని గుర్తుపెడతాడు ఆయన కదా మనతో మాట్లాడుతుంది ఇక్కడ రహ కదా ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంట ఫస్ట్ ఆయన నామానికి మేము కలెక్టట్టు ఉండాలంట కదా అదే కూరం తీలు ఫస్ట్ పది అయితే వారిలో ఎక్కువ మంది చూడండి ఇక్కడ ఏమంట అయితే వారిలో కొంతమంది వారిలో అయితే వారిలో ఎక్కువ మంది ఎక్కువ మంది అంట కొంతమంది ఆయనకి ఉన్నారంట కొంతమంది శివశ్వేశ్వర గుంపు అంటారు కదా కొంతమంది ప్రత్యేకమైన గుంపు అంటారు కదా మరి ఎక్కువ మంది ఏమైరంట ఆయనకి ఇష్టం లేకపోయారంట ఎక్కడ పోయి మరి వాళ్ళందరూ వ్యతిరేకంగా తిరిగి ఆయనకి ఇన్న వాక్యాలన్నీ వ్యతిరేకంగా వాళ్ళకు నేను ఎట్లా బోధిస్తే అట్లా నాకు అర్థమైనట్టు కదా వాళ్ళు దానికి మరి సత్యమా ఇది అబద్ధమా గయించకుండా వ్యతిరేకంగా తిరిగిపోతారు కదా ఇక్కడ క్లియర్గా రాయబడ్డది మరి ఇక్కడ వారిలో ఎక్కువ మంది అంటే ఏమయ్యారంట అని వ్యతిరేకంగా తిరిగారంట కనుక చూడండి అరణ్యంలో ఏమారంట ఎటో ఇట్లు సంహరించబడిరంట సంపయబడలేరు స్వీకరించకపోతే సమస్యకు రోగానికి అప్పగిస్తేస్తారా కదా నల్లని పది పది వచ్చిన మీరు మీరు సన్ని నశించి మన సేవలో ఎప్పుడు సనబోదంట ఎప్పుడు గుల్గోదంట అదే అంటుంది ఇక్కడ మీరు ఎప్పుడు సనగకండి ఎప్పుడు గులాకండి గురుగుట ఏమవుతుందంట సమస్య సమస్యకి అప్పగించేస్తాడంట ఎప్పుడు గురుగుట్ట సేవ చేస్తే ఉండదు అంటున్నాయ ఎప్పుడు గులాకండి సనగకండి మీరు అంటున్నారు సనగడం అంటే ఏది గురుగడం సనగడం అరే ఇట్లుందిగా అట్లుందని అసలు ఎట్లు సరే మనం వెళ్ళడం చెప్పడం మనం వాసి రావడం అంతే కదా మరి శిష్యులందరూ ఎట్లా సేవ చేశారు అలాగే మనం మొత్తము బెంజ్ గారు లేమ వాళ్ళకి బట్టలు కూడా లేకుండా వాళ్ళకి చిండి కూడా లేకుండా బండ్లు ఇంకా వెళ్ళడానికి రెడీ ఉండాలి అంటున్నాను అడిగితే పల్లితం లేదు మరి నువ్వుతున్నావా నువ్వు అనుకుంటే పోతున్నావా నువ్వు పళ్ళు ఎట్లా చేస్తావు అనేది కూడా కదా పన్నెండు పన్నెదాములు ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడేనండి కృపావరము నాకు నీకు ఒకలాగా ఉంటాయి ఒక్కొక్క ఊరికి ఒక లాభ ఉంటాయి ఒక్కొక్క దర్శనం కనిపిస్తుంది ఒక్కొక్కరికి ఒకలాగా కలలు పడుతుంటాయి ఒక్కొక్కరికి ఉపవాద దేవుడు మాట్లాడుతున్నాడు ఒక్కొక్కరికి ఒకలాగా చూపిస్తున్నాడు దేవుడు కానీ ఆత్మ ఒకే నీ మీద నా మీద సృష్టి మొత్తం మీద ఉన్న అతను ఒకటే అంటుంది ఒకటే ఆత్మ నిర్నియోగలుగుతుంది అన్ని సంస్తుంది కానీ నాన్న విధము మరియు నాన్న మరియు పరిచర్యలు నానాలు ఉన్నాయి కానీ అంత పరిచర్యంగా ఉంది కానీ స్వీకరించలేని ఒకటేనో దేవుడు ఒకడే పచ్చర ఇక్కడ వాళ్ళు ఇంకో చూస్తుంది నేనే స్వీకరిస్తున్నా అది మన జీవితంలో వినడం బాధ్యత వినడం బాధ్యతని దాన్ని వినడం దాని జీవితం నెరవేర్చుకోవడం బాధ్యత తెలుసు అందరిలోనూ అన్నిటి దేవుడు ఎన్ని నగా ఆత్మల బుద్ధి వస్తుందంట మరిత్మను అనుసరించే వాక్యం జ్ఞానము వాక్యం వస్తుందంట ఆత్మ అనుసరించే జ్ఞానమైన వాక్యము జ్ఞానం అంటే తెలివి ఎక్కడ ఉంటే తెలివి ఎదు దగ్గరనే ఎంత చదివినా ఈ తెలుగు కూడా ఏం పనిచేయలేదు మన సొంత తెలివి అంటుంది కదా ఆయన వాక్యం జరిగితే ఆయనను కరెక్ట్ ఆన్సర్ ఇస్తే ఆయన ఆత్మని కరెక్ట్ నువ్వు స్వీకరించుకుంటే నీకు బుద్ధి వస్తుందంట బుద్ధితో పాటు వాక్యం వస్తుందంట మరీ ఇంకా ఏమొస్తుందంట ఆత్మతో జ్ఞానము వాక్యం వస్తుందంట ఆత్మతోటి జ్ఞానమైన వాక్యం వస్తే మీరు అన్ని క్లియర్గా రాకపోతే ఇందు రోజున మనం క్వశ్చన్ అవసరం లేదు నీకే దేవుడు నీకే బయలుపరుస్తాడు దేవుడు నీతోనే మాట్లాడతాడు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు ఇంకొకరికి మనం పాయింట్ డౌట్ చేయాల్సిన లేదు కదా నువ్వు స్వీకరించు ఎట్లా స్వీకరిస్తున్నావు అది నీ దగ్గర ఉంటుంది కదా పని మరి ఒకనికి అద్భుత కార్యంలో ప్రవచనము చూడండి చూడండి ఇక్కడ అద్భుత కార్యాలంట మరి ఒకనికి ప్రవచనవరం చెప్పలేదు ఎవరికి ఎట్లా స్వీకరిస్తాడో ఎవరిని ఏ పొజిషన్ లో కదా ఫస్ట్ ఏమంటుంది మీరు మొర పెట్టండి నా ఫస్ట్ నా దగ్గర గడిపినా కానీ మీరు బయటకు నా ఇప్పుడు సపోజ్ ఆయన దగ్గర వెళ్తే ఫెయిల్ అయిపోతావేమో నీ బిజినెస్ లో కానీ జాబ్ లో కానీ ఎక్కడైనా నేను ఫెయిల్ అవుతా ఏమైనా అవుతుందేమో ఫస్ట్ నువ్వు నా దగ్గర మొదలు పెట్టు నీకు అన్ని నీకు అన్ని సపోర్ట్ ఏమంటారు సపోర్ట్ నీకు ఏమంటారు నీకు వచ్చేస్తాను నీ దారిలోకి వచ్చేస్తాయంట నేను కదా నీకు శక్తి ఇస్తామంటారు అద్భుతమైన కార్యాలు ఇస్తామంటారు నువ్వు చేసా నువ్వు నీ ప్రారంభం చేస్తే అట్లా ఆయన నామంలా ఎట్లా శక్తి పొందుకుంటే మరి ఒకరికి ప్రవచనం వస్తుందంట ప్రవచనం కదా ప్రవచించేవారు మరి ఆత్మల వివేచన ఖచ్చితంగా ఆత్మల వివేచన ఖచ్చిత ఆత్మ వివేచన వివేచన అంటే ఉంటుంది అని అర్థం చేసుకోవడం వివేచన అంటే దాన్ని గ్రహించడం వివేచించడం ఎలా ఆత్మ ఎన్ని పాయింట్లు ఎన్ని మన లాభాలని చూడండి జ్ఞానమైన వాక్యం వస్తుందంట బుద్ధి వస్తుందంట ఆయన ఒక ఆత్మ పొందుకుంటే అన్ని సర్వస్వం ఇచ్చేస్తా అంటున్నాయన్న చూడండి తొమ్మిదిలో చూడండి ఒకసారి తొమ్మిదిలో మరి ఒకనికి ఆత్మలోనే విశ్వాసము మరి ఒకనికి చూడండి ఒకటే ఆత్మవలనంట విశ్వాసం అంట మరియు ఒకనికంట ఆ ఒక్క ఆత్మ వలన స్వస్థపక్ష వరం కూడా ఇస్తా అంటున్నాను నీకు వాక్యం కలిగితే నీకు అన్ని ఇస్తా అంటున్నాను ఏదన్నా నీకు నీ ఇక్కడ రాసి పెట్టిండు ఏం నువ్వు ఎన్ని స్వీకరిస్తావు అన్ని నీకు ఇచ్చేస్తా ఏమంటుండు అరణ్యంలో ఆయన మొరపెట్టిండు ఎట్లా మొరపెట్టిండు ఏం తక్కువ ఏం అని అడుగుకున్నానండి ని వచ్చి గల ఎరిశలయంలా సేవ చేసుకుంటూ వెళ్ళిపోయినా ఏం చేసిన మనుషులందరూ ఆయన ప్రశ్నించడానికి వెళ్ళారు అక్కడ కూడా సమాధానం చెప్పిండు మనిషి వారానికి అది నిలబడ్డానికి మీకు తెలియాలని అంటున్నాయన్న తగిన వాళ్ళే రివర్స్ వెళ్తున్నారు అక్కడ పరిచయాలు సద్దికేలాంటి పరిచయండి ఎవరు ఏం పరిచయం చేస్తారు ఏం పరిచయం చేసేవాళ్ళే కదా రివర్స్ అయిపోతారు అక్కడ రివర్సర్స్ మర్చిపోయి రివర్సర్స్ చదివితే నీకు చెప్పేసి అంటుండవు నేను చదివితే నాలుగు ఇక్కడ ఒకరికే ఆత్మస్ట్ అంటున్నా అందరికీ ఎవరు ఎట్లా అట్లా ఇస్తాం అంటున్నాయి స్వీకరిస్తే అట్లా ఇస్తా అంటున్నాడు ఆయన ఏమంటాడు ఆత్మ ఒక్కొస్తాను మరి ఒక ఆత్మ స్వచ్ఛతం ప్రార్థన చేస్తే మంచిగా అయిపోతుంది ప్రార్థన చేస్తే స్వచ్ఛత కలుగుతుంది ఎట్లా కలుగుతుంది ఆయన నామంలోనూ స్వీకరించి ఫస్ట్ ఆయన సందర్లు మొరపెట్టి ఈ గంటలు గంట ఆయన దగ్గర కూర్చొని మొర బుద్ధి వస్తుంది జ్ఞానం వస్తుంది సర్వసంబాలు ఆయన దగ్గర ఏం కావాలన్నా నీకు ఆయన ఇస్తా అంటుండు కదా ప్రతి ఒక్కరికి మరి పెద్ద కోసం పాండ రోజు కదా ఎంతమంది కూర్చొని చేసిన రూమ్ లో అందరికీ నానా నానా రకమైన భాషలు అంటే అక్కడ ఏ ప్రాంతాలకు వెళ్ళొచ్చినో తెలు ఎక్కడి ఎక్కడికి వెళ్ళొచ్చు ఏ ప్రాంతానికి వెళ్ళొచ్చిన ఆ భాష అర్థమవుతుంది తెలుసా భాషలో అర్థము అర్థం చెప్పేసి ఇది మా భాష ఇది మాట్లాడింది మా భాష కదా ఇక్కడ భాషలు మాట్లాడితే ఎంతమంది రక్షణ ఉంది ఒక మస్తు దగ్గర దగ్గర మూడు నాలుగు మంది రక్షణ ఉంది మూడు మంది అందులో పురుషులే మూడు వేల మంది అంటారు ఇంకా కదా లేడీస్ ఎంతమంది సిస్టర్లు ఎంతమంది ఉంటారు ఇంకా కదా లేడీస్ ఎంతమంది ఉంటారు పిల్లలు ఎంతమంది ఉండొచ్చు కదా భాషలను అర్థం చేసుకున్న శక్తి కూడా కదా ఆత్మ వివేచన అంట జ్ఞానం అంటా ప్రవచన వరం అంట స్వస్థత వరం అంట ఇంకేమి శక్తి భాషలను అర్థం చేసుకున్న శక్తి కూడా ఆయన ఇస్తా అంటున్నాడు శక్తి కూడా ఆయన ఇస్తాను కదా పదకొండు వీటన్నిటినీ ఒక్కడే చెప్పున ప్రతి వాళ్ళకి ఇస్తాడంట ఇవరి ఇక్కడ ఆయన ఆయన ఇచ్చిన తీసుకునే అవకాశం ఎవరికి ఏదైనా సార్ ఇక్కడ మనం మాట్లాడుతుంది కదా ఏదైనా ఏలాగు రండి ఇక్కడ మాట్లాడుతుండ ఒకటే అంటుంది ఇక్కడ ఒక అంత మన మనందరం కలిస్తే ఫీస్ ఒకటే మంటే ఎంతమంది ఎంతమంది నమ్ముకరు వినగల సృష్టిలో ఎంతమంది అందరూ కలిసి అందరూ కలిసి చేస్తే ఒకటే మంట మరి ఒక్కొక్కరు ఏమో ఏమో తోటపాటు వరే ఎక్కువ నష్టపోయింది ఏం పని చేయదు వచ్చిన నష్టం తప్ప నేను మా పనికడ కూడా చెప్తున్నాను కోపం వస్తే ఏం ఆధారమైనా కోపం వస్తే నువ్వు నష్టపోతావు లేకపోతే నీ ఫ్యామిలీ నష్టపోతుంది కోపం నష్టపోతున్నారు కోపం నాకు కోపం వస్తే నేనే నష్టపోతా నాకు కోపం వస్తే నష్టపోతారా పోరు కదా అదే అంటున్నాం ఇక్కడ ఏమంటుండీ అవయవం అన్నీ ఒకటే మరి ఒక్క అవయవం మనం అందరం మాట్లాడినప్పుడు గుణగనాలు ఒక తీర్లేదు ఒకటే వాక్యం కలుగుతూరు ఒకటే వీరు ప్రారంభన చేస్తారు ఒకటి సేవ చేస్తున్నారు ఎట్లా స్వీకరిస్తారు ఎట్లా అనేది మీరందరి నా అవయవం అంటున్నాను మీరందరు నా బాడీ అంటారు నా బాడీలో పార్ట్స్ అంటున్నాను పార్ట్స్కి ఏమైనా నీ బాడీ మొత్తం ఒకటి కదా ఈ చేతికి సపోజ్ కాలు దిబ్బలైతే కాలు దిబింది నిద్రలో ఉంటుంది మరి కాలు దిబ్బాల్సి నిగ్రీ రాదు అంటే బాడీలో పార్ట్స్ ఒకటే కదా మరి ఆయన నమ్ముకున్న గుడ్డలకి ఎవరికి సమస్య వచ్చినా అందరూ కూడా ఎలా స్వీకరించమంటున్నాను అది ఇక్కడ పాయింట్ తెలుసా నేను నమ్ముకున్న మీరు ఎట్లా స్వీకరిస్తారు అవయవ భౌన్ అని చెప్పింది ఆయన ఒకటే బాడీ అని చెప్పి బాడీలో పార్ట్స్ మొత్తం ఆయననే అందరినీ మనం తయారు చేస్తే ఆయన అనంట కాబట్టి నువ్వు ఎట్లా స్వీకరిస్తున్నావు ఆయనని ఎట్లా ఆయన నీ జీవితంలో రప్పించుకుంటున్నావు ఎట్లా ఆయన అవలంబించుకుంటున్నావు నీ జీవితంలో కదా నువ్వు ఇన్ని పాఠం చేస్తున్నావు ఎట్లా పొందుకుంటున్నావు ఇక్కడ చూడండి ఎన్ని బుద్ధి అంట జ్ఞానం అంట స్వస్థపరం అంట విశ్వాసం అంట అన్ని నీకు ఇస్తా అంటున్నాడు ఏదన్నా నీకు ఇచ్చేసిన అన్ని మీరు పొందుకున్నారు అడగండి మీ దగ్గరకు వచ్చేస్తాయి ఇక్కడ రాబడ్డదంటే అది ఏ ఇక్కడ రాయలేకపోతే అది లేనట్టు రాయకొట్టాలంటే మన దీనికి వచ్చినట్టే మనం సీక్రెట్ మనం చదువుతున్నామంటే అది మన జీవితంలో వచ్చినట్టే అది మన జీతంలో మనం దాన్ని ఏం చేస్తున్న ప్రాక్టీస్ చేసుకోవాలి అవలంబించుకోవాలి దాన్ని వినియోగించుకోవాలి అప్పుడే మన జీతం ఫలిస్తుంది అది సపోజ్ నేను పని నేర్చుకున్నాను ఆ పని చేస్తేనే దాని విలువ వస్తుంది నేర్చుకొని అట్లా పెట్టుకుంటే ఏమైనా ఫలితం నిన్ను ఏం నేర్చుకునే లాభం చేస్తున్నాయి దాని పేరు వచ్చాడు ఇది రావాకి చెప్తున్నాను కదా దాని పేరు వచ్చేది వాళ్ళని చేసినాము బయటికి వెళ్ళి మనం పాఠం చేసుకొని శక్తి పొందుకొని ఇంట్లో కూర్చొని మనం ఫలితం ఉంటదా సపోజ్ నీకు స్వస్థత వరం ఇచ్చింది బాసల వరకు ఇచ్చింది స్వస్థత వరం ఇచ్చిన బాధల వరం ఇచ్చిండు వాక్యం అర్థం చేసుకునే వరం కూడా ఇచ్చిండి నువ్వు అవన్నీ పొందుకొని ఇంట్లో ఉంటే ఏమైనా లాభం ఉంటుందా ఏమైనా ఫలితం ఉంటుందా ఉన్నది అంటున్నాది మీరు ఇవన్నీ మీరు వెళ్ళండి వెళ్ళి చెప్పండి ఇవన్నీ ఒక అవయవము మీరు ఎవరికి ఎవరికి సమస్య వచ్చినా ఒకటి తీరు స్వీకరించండి ఎవరికి బాధ వచ్చినా ఎవరితో స్వీకరించండి సపోజ్ ఎవరైనా తప్పిపోతే కూడా ఒకటేళ్ళు మందలించాలి కోపతో మందలించేదాన్ని ఆయన ఎక్కడ కోపగడలేడు ఎక్కడ అసహించుకోలేడు అసహించుకుంటే ఆయనకి పవర్ వచ్చేది కాదు ఆయన దగ్గర ఎవరు ఆయన కొట్టినా తిట్టినా ఆయన మంది ఆయన మీద ఎంతమంది వ్యతిరేక వ్యతిరేకంగా తిరిగిన జవాబు చెప్పింది నాకు అన్ని తెలుసు అని చెప్పలేదు రివర్స్ లేక అనుకున్నాను చదివిన వాళ్ళే రివర్స్ అవుతుంది తెలుసా చదివిన రివర్స్ అవుతున్నాడు అనమాట పరిచయాలంటే వాళ్ళే చదికేయాలంటే వాళ్ళే ఇందులో రారాయణ దగ్గర క్వశ్చన్ చేయడానికి నవ్విన వాళ్ళు చేయడానికి వస్తారు అన్నకేం తెలుసు చెప్పండి వాక్యాన్ని పెంచిన వాళ్ళే క్వశ్చన్ చేయడానికి వస్తారు ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ చదవరు చదివిన అర్థం చేసుకోరు నేను అర్థం చేస్తా మీకు జ్ఞానం ఇస్తా బుద్ధి మరి ఎందుకు అర్థం కాదు అర్థమవుతుంది నాకు అర్థం కావాల ప్రభు అని అర్థమవుతుంది అంటున్నాను లేకపోతే అర్థం కాదు తెలుసా అన్ని ఒకటేనండి బాడీ మొత్తం ఒకటే మీరు మనం అందరి సృష్టి మొత్తం కలిస్తే ఒకటే అంటున్నాయన ఆయన స్వీకరించిన మనం కూడా ఒకటే గుణగా కలిగి ఉండాలి ఒకటే స్వభావం కలిగి ఉండాలి తెలుసా మన గు ఏమని గుర్తు చేస్తున్నాడు నువ్వు ఎట్లా ఉన్నావు నీ జీవితంలో నువ్వు ఎట్లా చేసుకుంటున్నావు కదా నువ్వు ఎట్లా ఉంటున్నావు ఒకటి కొరంతీలు పదమూడు ప్రేమ చూడండి ప్రేమ ఉంటే ప్రతి ఒక్కరి స్వాల్ ప్రాబ్లమ్స్ అర్థమైంది ప్రతి ఒక్కరి అర్థమైంది ప్రేమ లేకపోతే అర్థం కాదు ప్రేమ ఉంటే వాళ్ళు చెప్పాడుకి గంటా సేపు కానీ రెండు గంటల సారి ఇంటాం ప్రేమ లేకపోతే వింటామా మనం ఏ శాంతం సహిస్తుందంట చాలా ఉంటారు కదా కాలం సహించడం చూడండి అంటే చూపిస్తాం ఒకవేళ మీరు దయ ఉంటేనే వాళ్ళు చెప్పే సమాన అర్థమవుతుంది వాళ్ళు చెప్పి పాదలు అర్థమవుతాయి వాళ్ళు చెప్పే కష్టాలు అర్థమవుతాయి దయ లేకపోతే అర్థమవుతుంది ఇప్పుడు సపోజ్ నా మీద ఇప్పుడు నేను అక్కడ ఎదుట మీద లేకపోతే వాళ్ళు వెళ్తున్నా అర్థమే కాదు పట్టించుకోలేదు ఒకటే చూడండి చూడండి ప్రేమగా మత్సర పడదాం మత్సరం అంటే మత్స్యలేంది అది ప్రేమ డమ్మము ప్రవర్తింపదు అది ఉప్పం కదంట ప్రేమ ఉన్నాడు ఎప్పుడు గర్వపడదు తెలుసా ప్రేమ అంటే సమాధానం శాంతి ఉండదు తొందరపాటు ఉండదు గలివి గలివి ఉండదు ప్రేమ ఉంటే అంగీ నిమ్మలంగా అర్థమైపోతాయి నువ్వు ప్రేమగా మాట్లాడు పిల్లలకి ఆటోమేటిక్గా ఏమైతే నువ్వు వాకింగ్ ప్రకటించు ఎవరో అవుతుంది సరే నువ్వు వాకింగ్ గట్టిగా ప్రకటించిన సరే స్వీకరించడం ప్రేమ కదా నువ్వు స్వీకరించిన జీవితాలు మనం ఎట్లా చేసుకుంటున్నాము కదా ఇక్కడ ప్రత్యేక వీళ్ళందరూ ముందుగురు ముందు అన్ని చూసుకోరు మంచిగా అయినా కరెక్ట్గా నీ దగ్గర శక్తి ఉందనేది కాకుండా నీకు ఎట్లా శక్తి అయినా అనేది కావాల్సింది పొడి పెట్టే విధానం ఎట్లుంది అడిగే విధానం ఎట్లుంది కదా ఎట్లా సనికిలా తర్వాత బయటికి రమ్మని అరెండి మనకి పోతే మనం ఎవరు తెలుసా చూడొచ్చి చెట్లు గుట్టలు వాళ్ళంటే పక్షులు జంతువులు ఉంటాయి మనుషులు ఉండరు అక్కడ మనుషులు చూడరు మనం ప్రార్థన చూస్తుంది ఎవడో చూస్తాడు మనుషులు చూడాల్సిన అవసరం లేదు లో చూసుకుని పొందు బయటికి రమ్మంటున్నాను సాయంకాలం ఉదయం మధ్యాహ్నం ప్రార్థన ఇస్తాయి నీకు తొందరగా జవాబు వస్తుంది నీకు ఆయన చెప్పే వాట్లాడమైతే వాక్యాలర్థం అవుతాయి ప్రవచనం అన్ని వరాలు ఇస్తే ఉంటున్నాను సస్సులు వరం ఇస్తాడు భాషలు వరం ఇస్తుంటు అర్థమైన వరం అన్ని ఇస్తే ఉంటుంది తెలుసా కాబట్టి మనం ఎట్లా మనం మన జీవితంలో రాదు కావాలి మాట్లాడుతున్నాను విరిగిన నలిగిన మనుషులు అది కావాలంట కదా మంచిగా రామ్సు ఉన్నాడు కాదు సమస్యలతో ఉన్నోళ్ళు కావాలనేది కదా కోటేశ్వరం కూడా చెప్తే స్వీకరించాలి ఎందుకంటే కదా సమస్యలతో ఉండే అరే ఇట్లా పాడన్ చేసి పోతుంది రోజు ఇట్లా పాడన్ చేసి ఎవరు పోతుందా అని మంచిగా చెప్తే నాకు మంచి కూడా మరి రాని కూడా రాగి మనల్ని మరి ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఇట్లనే ఉన్నారు గుణగణాలు ఒకటే బాడీ అంటున్నాయి అందరూ కలిసే ఒకటే అంటున్నాయి ఇక్కడ ఏమైనా వేరేమైనా ఉందా ఏం లేదు మీరు అందరూ కలిసి ఒకటే వేసి ఒకటే అంటున్నాను అవన్నీ అవయవలు కలిస్తే కొనే కాబట్టి గుణగణాలు ఒక తీరు ఉండాలా కావడంతా ఒక కదా విరిగిన నలిగిన మనుషులు అనేది చాలా ఇష్టం అంటారు కానీ ఇష్టాలు దగ్గర పొందుకొని బయటికి వెళ్ళి దాన్ని ఉపయోగించుకుంటుంది దాని ఫలితం అంటున్నాయని పొందుకొని కదా మన లోపడు ఉంటే ఫలితం ఉంటుందా ఏం ఉండదు మన దేవర్త గుర్తి చేస్తున్నాడు నువ్వు ఎట్లా ప్రార్థన చేసినావు ఎప్పుడు ఎప్పుడు టైమ్స్ ఎప్పటి నుంచో మనకి ముచ్చట సరిపోబడుతుంది ఈ మూడు టైం ఎప్పటి నుంచో మనకి మాట మన దగ్గరికి ఉంది మనం స్వీకరిస్తున్నామో లేదా అనేది ఎవరి జీవితానికి వాళ్ళకి నేను స్వీకరించి అయితే ఇంకెవైనా స్వీకరిస్తే వాళ్ళకి మంచిగా అవుతుంది దేవత మరియు స్థానిక ఆయన దగ్గర సన్నిధి గడుపుతానే ఈ శస్థరం వస్తుంది అంట భాషల వాక్యం అర్థమైతే న్యాయం గుడిస్తుందంట బుద్ధిందంట అన్ని సంతు ఏ దానికి ఏ కావాలా అన్ని అనే బుద్ధి సంతులైన వివేచన ఉంటే అన్ని నువ్వు చూసి మాట్లాడదాం వివేచన లేకపోతే గడిపడి గడిపడి మాట్లాడతాం వివేచన ఫస్ట్ మాట్లాడాల్సింది వివేచన మాట్లాడితే అన్ని కేసు వివేచన ఎక్కడ ఉంది కేసు ప్రభుత్వం ఉంది జ్ఞానం ఎక్కడ ఉంది ఆవిధంగా ఉంది పొందుకోవాలా ఎంత ఎంతమంది రివర్స్ ఉన్నారు వారందరూ పరిస్థితులు అందరూ సీవించాలి ఎవరైతే జీవితాలు కదా ఎవరైతే మొర పెడతారో అందరు మొర పెట్టాలా ఇదే మనల్ని కోరుకుంటుండ్రు మరి నేను అసలు గడవండి మీకు నేను కావాల్సిన ఇస్తాను ఆయన అధికార మనుషులు అధికారం ఇవ్వేటప్పుడు మనుషులు ఇవ్వలేదు పదిన్నో మనుషులు రివర్స్ స్వచ్ఛతారు ఎట్లా స్వచ్ఛత మనిషి అది అధికారం ఇవ్వాలని ఎమ్మడి తిరిగి అలాగే ఇక్కడ సూత్రంగా పదివానికి చేస్తుందని వాక్య దాన్ని మాట్లాడుకుందా శోభ ఈ వాక్య ప్రతిక స్వీకరించాలా ప్రతి ఒక్కరి దాన్ని అవలంబించుకోవాలి శోభ ప్రతి ఒక్కరి సన్నిధిలో గడపాలా ముఖ్యంగా నీ సన్నిధిలో గడిపినాకనే బయటికి వెళ్ళాలి శోభ శక్కి పొందుకున్నా సేవండి జ్ఞానం తెచ్చండి ముఖ్యంగా వేసుకోవా ఇన్న ప్రతి ఒక్క జీవితాలు సాయం తెచ్చేసి ముఖ్యంగా ప్రకటించాలా అనేక సాయం తెచ్చేసి తెప్పచ్చుకోమని చదవాలం తోడైనా ప్రైజ్ బ్రదర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లో ప్రైజ్ లో